తొమ్మిదో విద్య వసీకరణకు సంబంధించినదే పదకొండు వందల ఎనిమిది సార్లు జపించవలన సిద్ధిగలుగును నూట ఎనిమిది సార్లు అభిమంత్రణ తాంబూలం పండ్లు పువ్వులు ఇచ్చుట ఆవాలు చల్లిన ఈ వసీకరణ జరుగును ఆం పుష్పే పుష్పే మహాపుష్పే పుష్పదంతే టహ స్వాహ